మోేటేశాయ ఎంచబోతే మావల్ల నీకేమున్నది నించిన ఈ పుణ్యమల్ల నీది ఇంతేకాక ఎంచబోతే మావల్ల నీకేమున్నది పోయిన జన్మమెరుగా పుట్టిన పుట్టుగెరుగ కాయము కరగేది ఎక్కడో ఎరుగా ఈ ఎడనేమి తలచేను ఎట్టు ధ్యానము చేసేను నీ అంత రక్షించే మేలు నీది ఇంతేకాక ఎంచబోతే మా వల్ల నీకేమున్నది నించిన ఈ పుణ్యమెల్ల నీది ఇంతేకాక రేపటి శుద్ధులెరుగా రేతిడి శుద్ధులెరుగ పై సంసారముల భ్రమ చేపట్టి ఎట్టు పూజించే సేవ నీకేమి చేసేను నీ పెంపు కాచే మేలు నీది ఇంతేకాక ఎంచబోతే మా వల్ల నీకేమున్నది నించిన ఈ పుణ్యమెల్ల నీది ఇంతే కాక ఇంతేకాక నేనెవ్వడనో ఎరుగ నిలుకడేదో ఎరుగ అనుకున్న ఈ జగము అంతా నిరుగ కోనల శ్రీ వెంకటేశలువనే మెరుగుదు నేనని కైకొన్న మేలు నీది ఇంతేకాక ఎంచబోతే మా వల్ల నీకేమున్నది మించిన ఈ పుణ్యమెల్ల నీది ఇంతేకాక